ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే రెండు వందల అడుగులు హనుమంతుడు విగ్రహం కట్టాలి అని ఒక ఆయన మొదలెట్టాడు అనుకోండి పెద్ద ప్రాజెక్టు లేదంటే ఎందుకంటే అంత అక్కర్లేదు ఇలాంటివన్నీ పెట్టకండి రెండు అడ్డంగానేమో రెండు వందల అడుగులు హనుమంతుడు విగ్రహం ఇది అదేను మామూలుగా హనుమంతుడి దేవాలయం ఒకటి కట్టుకుని అసలు నన్ను అడిగితే హనుమంతుడి దేవాలయం కంటే రాముడు దేవాలయం కంటే హనుమంతుడు ఇంకా బాగా సంతోషిస్తాడు అందుకే రాముడు దేవాలయాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి జీర్ణ దేవాలయాన్ని ఉద్ధరిస్తే కూడా సరిపడుతుంది దానికంటే మీ హృదయంలో రాముడి దేవాలయం కట్టుకుంటే ఇంకా మేలు అని ఇలా మొదలుపెట్టారనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలుసు ఇది ఇట్ అమౌంట్స్ టు నెగేటింగ్ ద జెంట్లిమెన్ హింస ఆ నూట రెండు వందల విగ్రహం కట్టాలనే ఆయన ప్రాజెక్ట్ని మీరు కాదంటే ఆయనని కాదన్నట్టు అవుతున్నది ఇట్ అమౌంట్స్ టు నెగేటింగ్ హిజ్ పర్సనాలిటీ అండ్ దేర్ ఫోర్ కెనాట్ స్టాండ్ ఇట్ అది వీక్ పాయింట్ అయిపోతుంది అందుకోసం ఉండాల్సిందే ఎంత పెద్ద విగ్రహాన్ని పూజిస్తే అంత ఫలం ఎక్కువ అని ఏదో పెడతాడు దానికి అని అలాగా సంథింగ్ హీ విల్ యాక్ట్ టు ఇట్ ఆ రకంగా ఈ అద్వైతాన్ని అద్వైతాన్ని యాడ్ చేశారు అర్వతి కాలంలో ఇది సరికాదు శంకరుల కాలం నాటికే పెట్టాడు బోధాయనుడు పెట్టాడు మెయిన్గా బోధాయనుడిని అనుసరించి భర్తృప్రపంచాచార్య ఎక్కడో ఉంది మానవ మస్తిష్కం కదా అని చేత ఈ కల్పన ఇది శృతికి విరోధము స్మృతికి విరోధము స్మృతి అంటే భగవద్గీత న్యాయానికి విరోధం న్యాయం యుక్తి ఇంతవరకు చెప్పింది అదే కదా కాబట్టి ఈ కల్పన అనుపాపన్న బాగులేదండి మీకు కావాలంటే మీరు అట్టబెట్టుకోండి మీరు బాగులేదు అని ఆయన సలహా ఇస్తున్నారు అస్సా కల్పనయాహ ఉపనిషత్ పరిత్యాగేవా మీరు ఈ ద్వైతం అద్వైతం తో ఈ కల్పన పెట్టుకుని దాన్ని మీరు మీరు ప్రయోజనాన్ని ఏం పొందలేదు మీరు మీరేం చేస్తారంటే ఉపనిషత్తుల్ని పక్కన పెట్టే ఈ కల్పన చేసుకుని ఈ ద్వైతం అద్వైతం అని ఇది ఒక అన్హోలీ మిక్స్చర్ ఇది టీస్ ద్వైతం అద్వైతంతో కలవదు అద్వైతం ద్వైతంతో కలవదు కానీ మేము కలిపేస్తాము దాన్ని కలిపేటువంటి కెటలిస్ట్ మా దగ్గర ఉంది అంటూ ఈ ప్రయత్నం మీరు చేయకండి మీకు ద్వైతం మీద ఇంకా కొంత ప్రీతి ఉన్న సందర్భంలో మీరు ఏం చేస్తారంటే ఉపనిషత్తులను విడిచిపెట్టేయండి ఇది ఎంత రెండు చాప్టర్లు ఉంటుంది తొంభై చాప్టర్లలో నాలుగు చాప్టర్లు ఉంటాయి మీకు ఎందుకు ఇది నాలుగు చాప్టర్లు పక్కన మిగిలిన ఎనభై చాప్టర్లు మీకు బోల్డ్ ద్వైతం ఉంది దాని వెళ్ళి దాంట్లో మీరు చేసుకోవచ్చు అక్కడ కర్మ చేసుకోవచ్చు ఉప ఉపాసనలు చేసుకోవచ్చు నేను టీవీలో అడ్వర్టైజ్మెంట్ విన్నా ఇక్కడ హోమములు జరుపబడును పుత్రకామేష్టి కానీ ధనానికి కానీ ఆరోగ్యానికి కానీ గ్రహ బాధలకు కానీ నక్షత్ర ఎన్ని కోరికలు ఉంటాయి అన్ని కోరికలకు కానీ ఇది కాక ఇంకేమైనా ఉంటే శత్రువు పేద నివృత్తి అన్ని రకముల కోరికలకు ఇక్కడ హోమములు జరుపబడును అని పెద్ద లిస్టు అడ్రస్ టెలిఫోన్ నెంబర్లు సెల్ నెంబరు ల్యాండ్లైన్ నెంబర్ అన్నీ ఇచ్చారు సో అక్కడికి తీసుకెళ్ళి ఈ అద్వైతం అంటే అది ఏమన్నమాట అది అలాగ వర్కౌట్ కాదు అది ఉపనిషత్ పరిత్యాగమే మీకు మంచిది వరం అంటే అదే మీకు మంచిది ఉపనిషత్తులను వీదిలిపెట్టేసేయండి అంటే ఎందుకంటే ఉపనిషత్తులోకి వచ్చి మళ్ళీ ద్వైతం అద్వైతం నుండు కలిపి పెడతాము అంటే అది కలుషితం అయిపోతుంది దాన్ని అలాగే ఒప్పుకోరు ఇప్పుడు ఐఐటీ అని ఒకటి ఉండేది ఐఐటీలోనేమో ఏమో రిజర్వేషన్స్ ఉంటే కొంతవరకు పెట్టారు ఎస్సీ ఎస్టీ కొంతవరకు వచ్చింది ఆ తర్వాత ఆయన ఆయన పేరు ఈ మధ్యకాలంలో ఆయన పేరు వినలేదు నేను ఆ గారు మధ్యప్రదేశ్ సింగ్ గారు అర్జున్ సింగ్ ఆయన ఏమన్నాడంటే బీసీలు కూడా ఐఐటీలో పెట్టాలి అన్నాడు బీసీలకి రిజర్వేషన్స్ ఉన్నాయి ఎంత పెట్టంటే ముప్పై పర్సెంట్ ఇది పాతికి పర్సెంట్ ఉంది యాభై ఐదు అంటే మరి మైనారిటీస్కి పెట్టాలండి ఓ ఫైవ్ పర్సెంట్ అది సో యాభై ఏడును ఐదు అరవై రెండు ఫార్వర్డ్ కొంతమందికి పెట్టాలి ఐదు పర్సెంట్ ఎన్ఆర్ఐలకు పది శాతం రిజర్వేషన్ వాళ్ళ దగ్గర డబ్బు వస్తుంది డెబ్బై ఏడు ఇంకా ఐఐటీ ఏం మిగిలిందండి ఇంక ఈ ఎంట్రన్స్ టెస్టులు ఈ పరీక్షలు ఇవన్నీ అనవసరం కదా నువ్వు ఇంత ద్వైతం ఉపనిషత్తుల్లో ద్వైతం పెట్టేసినట్టుగా యూనివర్సిటీలన్నీ చెడగొట్టు పెట్టారు అక్కడతో సరిపెట్టచ్చు కదా అది దాన్ని ఐఐటీ కూడా పట్టుకెళ్ళిపోతే ఇంకేం మిగిలింది నెహ్రూ గారు ఐఐటీలను పెట్టాడు ఈ యూనివర్సిటీలు వాళ్ళు వీళ్ళు చేసింది ఎలా ఉంటుందో అని పెట్టాడు ఆయన ఐఐటీ ఆయన పెట్టి ఆయన విషం గొప్పది అని చెప్పిన ఇండియా ఈనాడు ప్రపంచంలో ఒక టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ స్టేట్గా నిలబడగలిగింది ఐఐటీల పుణ్యం అని ఈ అర్జున్ సింగ్ గారు వచ్చి ఐఐటీలను నీరు ప్రయత్నం ఏం చేశాడు కాబట్టి అద్వైతం ఉపనిషత్తుల్లో ఓ మూల అద్వైతం ఉంటాను కావాలన్నవాడు ఎవడో ఉంటాడు ఓ పిచ్చి ఉంటాడు వాడిని ఫాలో అయ్యేవాడు ఒక మంది కూర్చొని భాష్యాలే చదువుకుంటూ ఉంటారు అందరికీ అక్కర్లేదు పీఠాధిపతులుగా అక్కర్లేదు పీఠంలో భాష్యపాఠం అన్నది ఎక్కడా వినపడుతున్న దాఖలాలు లేవు నేనేమి వెళ్ళి వెరిఫై చేయలేదు ఎవరో అరవిందరావు గారు అటు వాళ్ళు వెళ్ళి ఆ కలిచేసి మొత్తానికి అక్కడ ఏం జరుగుతున్నారు ఏం చేస్తున్నారని ఆయన అంతా చేసి వీళ్ళు ఏం లేదు వేదాంతం అని రిపోర్ట్ ఒకటి పట్టుకొచ్చి పెద్ద వ్యాసం ఒకటి రాశారు ఇట్ ఈజ్ పబ్లిష్డ్ ఎవరివేర్ నేను చదివాను అందరితో పాటుగా కాబట్టి వాళ్ళు వేదాంతం చదవట్లేదు ఎక్కడా వేదాంతం ప్రస్థానత్రయం లేదు ప్రస్థానత్రయం ఎక్కడుందంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో లో ఆయన చెప్పిన మాటే చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది ఆంధ్రప్రదేశ్లో డైమండ్ పాయింట్ సెంటర్లో మాత్రమే ఉంది ఏది చెప్పే ప్రస్థానత్రయ భాష ఎక్కడో మూలపడు వీళ్ళు అద్వైతం అని ఉపనిషత్తుల్లో కాబట్టి దాంట్లోకి నువ్వు ద్వైతం పెట్టేస్తాను అంటే ఇంకా అది పద్ధతి కాదు అంతకంటే మీరు ఆ ద్వైతమే పట్టుకుని ఉపనిషత్తుల్ని విడిచిపెట్టుటే శ్రేష్టమో సలహా ఇచ్చారు చిత్రం ఏంటంటే మన వాళ్ళు ఆ సలహానే పాటించారు ఆయనే అన్నాడుగా ఏమనన్నాడు ఆయన అస్హ కల్పనయా వరం ఉపనిషత్ పరిత్యాగేలా అన్నాడు కదా ఆయన అంటే ఆయన చెప్పినట్టు చేస్తున్నారు ఇప్పుడు కాలడీలో శంకరాచార్యుల విగ్రహం ఒకటి పెట్టబోతున్నారు శంకరాచార్యుల విగ్రహాలు చాలా చోట్లు ఉన్నాయి కాలడిలో పెట్టబోతున్నారు ఎంత విగ్రహము అంటే రెండు వందల అడుగుల విగ్రహం కాలడీలో ఓ కాంపిటీషన్ ఉంది మీరు విన్నారో లేదో ఈ కాంపిటీషన్ ఏమిటంటే ఆ కాంపిటీషను కాలడీలో శృంగేరి వెళ్ళి ఇది మొత్తం గదంతా చెప్పేస్తున్నాను ఇదంతా అందరికీ తెలుసున్నదే శృంగేరి వెళ్ళి అక్కడ కాలడీలో శంకరాచార్యుల యొక్క తల్లికి దేవాలయం అది ఒకటి కట్టారు ఆ తల్లి యొక్క సమాధి ఆ సమాధి చుట్టూ ఎదురు వ్యవస్థ తీసి అక్కడ దేవాలయం కట్టారు శంకరమఠం కట్టి వేద పాఠశాల పెట్టి రుగ్మేద పాఠశాల ఉన్నట్లా అదంతా ఆయన బాగా ఆ విజయనరసింహ భారతి పూర్వ సన్యాసి అది ఇప్పుడు కూడా ఆయన వ్యవస్థ చేశారు కామకోటి పీఠంలో ఎవరో చెప్పారు ఎవరో కాలడీలో మొత్తం శృంగేరి వాళ్ళు దున్నేస్తున్నారు అక్కడ పది ఎకరాల భూములు ఎదురు మీ ప్రెజెన్సే లేకుండా అయిపోయింది అంటే కాంపిటీషన్ అదేమిటి శృంగేరి ఉండమేం లేకపోవడం మనసు శుంగరి వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా సంతోషించచ్చు కదా నా వై షుడ్ హ్యావ్ అని వెళ్ళి ఓ బ్రైట్ ఐడియా ఎవడు పెట్టాడో పెట్టాడు ఈ ఐడియా ఇచ్చిందెవడో అనుమోదించిందెవడో భగవంతుడికి తెలియాలి ఎవడో పెట్టాడు స్థూపము శంకరాచార్య స్థూపము కడదాము అనే ఐడియా అంత సిల్లి ఐడియా నాకేది కనపడలేదు ఆ స్థూపం అంటే ఏమిటి పెద్ద సిలిండ్రికల్గా కట్టేయటం ఎత్తుగా ఒక పది స్టోరీలు సిలిండర్గా కట్టేయడం దానికి పక్కన ఈ స్పైరల్ స్టెయిర్ కేసు పెట్టడం ఏమండి ఆ స్టెయిర్ కేసు నుంచి వెళ్తుంటే గోడ ఆ సిలిండర్ గోడ కనపడుతుంది మీకు ఆ గోడ మీద శంకరాచార్యులు జీవితం బొమ్మలు తీయడం ఇది మైకే యాడ్జులో యూరోప్లో చర్చి గోడల మీద అద్దాల మీద ఈ స్త్రీస్ జీవిత చరిత్ర చిత్రించినంత లెవెల్లో మేము చేసేవాళ్ళు సంతోషపడ్డాం అదంత బావులేవు కూడా ఏవో ఉంది శంకరాచార్య స్థూపము ఏమంటే అక్కడ ల్యాండ్ దొరకలేదు వీరికి వీళ్ళు కొంచెం లేట్ ఎంట్రీలు కదా ముందు శృంగేరి వారు వెళ్ళారు వాళ్ళకి పది ఒక నెల ఆయన ముందు వెళ్ళి పట్టారు అక్కడ ల్యాండ్ అని వీరు డిలే అయిపోయి ల్యాండ్ దొరక్క ఐదు వందల గజాల స్థలం దాంట్లో ఈ స్థూపం ఈ స్థూపం మెయింటెనెన్స్కి చిన్న ఆఫీసు ఆ స్తూపాన్ని ఆనుకుని కట్టారు అది ఎంత చాలా అసందర్భంగా అలా పడితే అలా ఉంటుంది అయితే వాళ్ళకి ఎవళ్ళ పిల్ల ఎవరి కట్టిన వాళ్ళకి వాళ్ళకి నా మటికి నాకు నచ్చలేదు నేను వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇలాంటివన్నీ చూసి వచ్చినా వాళ్ళు నచ్చలేదు ఇవన్న నేను ఆ తర్వాత ఓ చర్చ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ స్థూపం ఎత్తు కంటే మా చర్చి ఎక్కువ ఎత్తులో ఉండాలి అని వాళ్ళు ఎత్తే చర్చి కట్టారు ఎందుకో తెలుసిన కాలడీలో క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ గురువాయురప్ప దేవాలయాన్ని చుట్టూ ముస్లిం పాపులేషన్ ఎక్కువ కాలడీలో క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ వీళ్ళు అక్కడ ఉన్నారా వాళ్ళకి వాళ్ళ కోపం వచ్చి ఊరితే వీళ్ళు వెళ్ళి సముద్రంలో పడతారు వెళ్ళి వీళ్ళు అక్కడ పెద్ద కదా వీళ్ళెవాళ్ళు లేరు అక్కడ ఊరికే శంకరాచార్యులు ఇక్కడ పుట్టారని చెప్పేసి వీళ్ళు వెళ్ళి ల్యాండ్ కొనే ఏదో కొంత చేశారు ఆయన ఆ సుయేరియాన ఎంతో కొంత నిలబెట్టారు తర్వాత కామకోట వారు వెళ్ళి స్థూపం పెట్టారు వాళ్ళు అంతకంటే పెద్దది కట్టారు ఇప్పుడు బహుశా ఆ చర్చి ఎక్కువ ఎత్తు ఉండే శంకరాచార్య విగ్రహం శంకరాచార్య విగ్రహం శంకరాచార్యులు అంటే ఆయన ఆయన ఎలా మాట నూత సంఘ ఈ భూత సముదాయం నేను కాదు అని ఆయన చెప్తారు సో మనోబుద్ధి అహంకార చిత్తా ని నాహం మాంసం ఇవేమి నేను కాదు అస్థిని ఈ దేహము నేను కాదు నేహో న ఇలా ఇలా చెప్తారు ఆయన విగ్రహం ఇప్పుడు పెద్ద విగ్రహం కట్టబోతున్నారని ఎవరో చెప్పారు నాకు వార్త కాబట్టి ఆయన సలహా ప్రకారంగా వీళ్ళు ఉపనిషత్ పరిత్యాగమే చేసి ద్వైతమే పెట్టుకున్నారు అలా అనిపిస్తుంది నా దగ్గర మంచిది ఇక అధ్యేయత్వాచాస్త్రాయం కల్పనా ఈ కల్పన అంటే పరమాత్మ ఎందు ద్వైతము ఉంది అద్వైతము ఉంది అనే ఈ కల్పన ఇది శాస్త్రార్థము కాదు అంటే శాస్త్రము అంటే వేదం ఉపనిషత్తు దాని యొక్క అర్థము విషయం ప్రతిపాద్యమైన విషయం ఉపనిషత్తు ఈ విధమైనటువంటి కల్పనకి సపోర్టుగా లేదు ఉపనిషత్తు ద్వైతాన్ని అద్వైతాన్ని కలిపి పెట్టుకోండి అని చెప్పట్లేదు ఇంకా అధ్యేయత్వాచ్య అదొక హేతు హేతు తన అనారసత్వస్ ధ్యేయత్వ అధ్యేయత్వాచ్య ఓకే ధ్యేయము అధ్యేయము నేను ఇంకా అధ్యేయము అంటే అధ్యయనం చేయడం అనే ఆ ధాతు అనుకున్నా ఇప్పుడు మీరు పరమాత్మని స్మరించాలండి పరమాత్మని స్మరించాలంటే ధ్యానం చేయాలి ధ్యానం చేయాలంటే పరమాత్మలో ద్వైతం ఉంది అద్వైతం ఉంది అని ధ్యానం చేయాలా లేక పరమాత్మ ఏకరసము అద్వయము దాంట్లో ఏ భేదములు లేవు భేదరహితమైనది పరమాత్మ ఆ విధంగా ధ్యానం ధ్యానంలో మీకు అనుభవం వస్తుంది మీరు ధ్యానం చేసి చూడండి ఆత్మధ్యానం చేయండి మా ఆత్మధ్యానం ఉంటే ఏమిటి అధ్యానమేవ ఆత్మధ్యానం ఈ అధ్యయత్వచ్చ నేనేం రసాను తెలుగులో అధ్యేయత్వాచ్య ద్వైత అద్వైత రూపముకు బ్రహ్మ ఉపాస్యముగా విధించబడటలేదు కనుక ఎక్కడా కూడా ఇలా మీరు పరబ్రహ్మను ఉపాసించండి ఆ పరబ్రహ్మలో ఇది అద్వైతం ఇది ద్వైతం ఈ రెండు కలిసి పరబ్రహ్మైంది అని ఎక్కడా కూడా ధ్యానంలో విషయముగా పరబ్రహ్మ బోధింపబడటలేదు ఆ రకంగా ధ్యానం ఉంది కదా నిధిధ్యాసనము అంటారు ఈ ధ్యానం ఏమిటి అంటే పరమాత్మ మీరు అధ్యానమేవ ఆత్మధ్యానం ఆత్మధ్యానం చేయడం అంటే ఏమిటి అంటే ఏ ధ్యానము చేయకుండా ఆత్మధ్యానము ఇది తెలుసున్న విషయమే అయినా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా రాముణ్ణి మీరు ధ్యానం చేయదలుచుకుంటే ఏం చేయాలి రాముడు మినహాయించి ఇంకా దేనిని ధ్యానం చేయకూడదు అంతే కదా శివుణ్ణి ధ్యానం చేయాలంటే శివుడు తప్ప ఇంకా ఏది మీరు స్మరించకూడదు శివుణ్ణే స్మరించాలి అప్పుడు దాన్ని శివుని యొక్క ధ్యానము అంటారు ఆత్మధ్యానం అంటే ఏమిటి అంటే ఆత్మని స్మరించమని కాబట్టి శివధ్యానం లేరు ఆత్మ ధ్యానం లేరు ఆత్మధ్యానం అంటే ఏదో ఒకటి ధ్యానం అలాగే ఉండదు ఆత్మధ్యానం అంటే శివధ్యానం వంటిది కాదది శివధ్యానం అంటే అది రూపము కానీ ఆ ధ్యానం పద్ధతి వేరు ఇంచేతనే ఆత్మధ్యానానికి వేరే ఓ పేరు పెట్టుకున్నాం నిధిధ్యాసనము అని పేరు పెట్టుకున్నాం ఈ శివధ్యానముతోటి కన్ఫ్యూజ్ చేయకుండా ఉండడం కోసమే కాబట్టి ఇక్కడ ఆత్మధ్యానం అంటే ఏమిటి మీరు ఏ ధ్యానము చేయొద్దు ధ్యానం సంకల్పం ఏ సంకల్పము వద్దు నో థాట్స్ థాట్లెస్ స్టేట్ అది ఆత్మధ్యానం అది ఆ విధంగా మీరు ధ్యానం చేయమని శాస్త్రం చెప్తాం మీరు ధ్యానానికి కూర్చున్నారు థాట్ లెస్ థాట్స్ ఉన్నంత వరకు ద్వైతమే దాంట్లో సందేహం ఉండదు ఇంకా అద్వైతం అనే మాట లేదు థాట్స్ అన్నీ బంధు పెట్టేసి మీరు థాట్లెస్ స్టేట్లో నేను చాలాసార్లు చుప్ మెడిటేషన్ చేయించాను సో చుప్ అనే థాట్లెస్ స్టేట్లో మీరు మెడిటేషన్లో ఉన్నప్పుడు మీకు అక్కడ ఆ థాట్లెస్ స్టేట్ అనే ఆత్మధ్యానము అది ద్వైత అద్వైత రెండు ఉండదు దాంట్లో అది దాని ఎందు ద్వైతము అనుభవానికి రాదు డివిజన్స్ మీకు అనుభవానికి రావు ఆ డివిజన్లెస్ స్టేట్లో ఉండిపోతారు అందుకోసమే దానికి అద్వైతం అని పేరు కాబట్టి ఈ ద్వైతాద్వైతం నువ్వు చెప్తున్నది శాస్త్రము చేత ఎక్కడా కూడా ఉపాసన చెయ్యమని విధింపబడలేదు ఏమన్నా శాస్త్రంలో ఉపాసనని విధిస్తే అది దేవత వీడు భేదరూపంగా ఉపాసనలు ఉన్నాయి అభేదరూపమైన ఉపాసనలు ఉన్నాయి ఉపనిషత్తు దగ్గరకు వచ్చేప్పటికీ అభేదోపాసనే ఉంది తప్ప భేదోపాసన ఇక్కడ చెప్పకుండానే లేదు పైగా భేదం అభేదం రెండు కలిపి బెల్లం ఆవకాయలాగా భేదం అభేదం రెండు కలిపి ఉపాసన అనేది ఎక్కడ చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే అది సంభవం కాదు ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అది నహీ జనన మరణా జనర్థశత సహస్ర భేద సమాకులం సముద్రవత అదివత్ అసముద్ర సముద్ర అహ సముద్రవనావత్ సవయవం అనేకరం బ్రహ్మా ధ్యేయ విజ్ఞేయ శ్రుత్యా ఉపదిశ్యూడండి ఇలాంటి బ్రహ్మ ఎక్కడా ఉపనిషత్తుల్లో ఎక్కడా చెప్పబడలేదు ఇలాంటి బ్రహ్మ ఎలాంటి బ్రహ్మ ఎలాంటి బ్రహ్మ అని చెప్తావు చూడండి నువ్వు బ్రహ్మని ధ్యానం చేయి అదిగో బ్రహ్మ ఆ బ్రహ్మలో పై భాగంలో వైకుంఠం ఉంది కింద భాగంలో భూమి ఉంది మధ్యలో పుట్టలో దేవతలు ఉన్నారు ఈ కుడి చేతి వైపు కుడి కన్ను వైపు సూర్యుడు ఉన్నాడు ఎడవైపు చంద్రుడున్నాడు ఇంకోటి ఉంది అదింది అలాంటి బ్రహ్మ ఇవన్నీ ఉండగా కూడా అది అద్వైతం అలాగంటే బ్రహ్మని ధ్యానం చేయమని ఎక్కడా చెప్పలేదు ఇలాగంటే ధ్యానం పాఠం మీకు మొత్తం ఏ ఉపనిషత్తుల్లో ఎక్కడా వేదల్లో లేదు అలా లేదండి మీకు అలాంటి ధ్యానం కావాలంటే మీరేం చేయాలంటే ఉపా దాంట్లో గెలిపోవాలి పురాణంలో గెలిపోవాలి ఉపనిషత్తుల్లో అలా ఎక్కడా చెప్పలేదు ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే సంకల్పరహిత స్థితిలో ఆత్మసంస్థం మనస్కృత్వ నాకు ఇదీ చింత ఏతను శ్రీకృష్ణుడు చెప్పాడు అలాగే ఉపనిషత్తుల్లో అనేక ధ్యానాలు ఉన్నాయి ఏ విభాగములు లేకుండా అలా నిశ్చలంగా అద్వయంగా ఉండిపోవడమే అలా ఉన్నాయి అంతేకాని దాంట్లో ఇన్ని రసాలు లేవు అనేక రసం అనేక రసం అంటే బెల్లం కాకరకాయ కూడా వేసినట్లయితే అది అనేక రసం అవుతుంది దాంట్లో ఓ వైపు నుంచి ఓ ఇప్పటి నుంచి తీపు ఉంటుంది ఓ ఇప్పుడు నుంచి కారం ఉంటుంది ఇంగు అది వేశారు కాబట్టి ఎస్ట్రింజంట్ కూడా ఉంటుంది మొత్తం షడ్ రసాలు ఉంటాయి ఓ ఇంగు ముక్క నోటుకు వస్తే అది వగరగా ఉంటుంది అలాగా ఈ అనేక రసవ ఇది బ్రహ్మ అలాగంటే ఉపాసన ఎక్కడ చెప్పలేదు పోతే ఉపాసన కాదు తెలుసుకో పరబ్రహ్మను తెలుసుకో పరబ్రహ్మను తెలుసుకో విజ్ఞేయ జ్ఞానం కదా ఎలా తెలుసుకోమంటారు ఆ పరబ్రహ్మ ఆయన అద్వైతం ఒకడే కానీ ఆయనలో ఇవన్నీ ఉన్నాయి ఆయనకోవైపున క్షీర సముద్రం పాల సముద్రం ఉన్నది ఇంకోవైపున ఇది ఉంది ఇంకోవైపున రోడ్డు ఉంది ఈ వైపున వీళ్ళు నిలబడ్డారు ఆ వైపున ఎక్కడ అలా తెలుసుకో పరబ్రహ్మని ఎక్కడ చెప్పలేదండి మీరేమో ఇవన్నీ పట్టుకొచ్చి ద్వైతాద్వైతం అని తప్ప ఉపాసన అలాగె ఎక్కడా లేదు జ్ఞానము కూడా అలా ఎక్కడా లేదు తర్వాత ఏమండి ఇప్పుడు బ్రహ్మ పుట్టాడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పుట్టాడు అని మీరు అన్నారనుకోండి పుట్టాడు అంటే మీరు మీరు ఎంత దాన్ని మూత పెట్టి చెప్పినా గిట్టేడని చెప్పక తప్పదు ఇప్పుడు శ్రీరాముడు అవతరించాడు పుట్టాడు అనరు అవతరించాడు అవతారం చాలించాడు అంటారు ఇప్పుడు సాయిబాబా గారు అవతారం చాలించారు అన్నారు లేదా ఇప్పుడు పాపం ఆయన ఆ దేహం అలాగే శిథిలం అవుతూ వచ్చింది ఆఖరికి ఆ జుట్టు కూడా శిథిలమైపోయింది శిథిలం అయిపోయి వచ్చేస్తే అది భట్టదలు వచ్చినట్టు తెలియకూడదు కాబట్టి ఆ జుట్టును అలా నిలబెట్టి వీళ్ళందరూ చేరి ఆయన జుట్టు చేరి ఆయనకేమో అసలే ఆరోగ్యం లేదు ఏదో పాపం పెరాలసిస్ వచ్చి ఆయన కష్టపడుతూ ఉంటే ఆయన జుట్టును అలా నిలబెట్టి దాన్ని అది పడిపోతూ ఉంటుంది మళ్ళీ నిలబెట్టడం ఊడిపోతూ ఉంటే విధించడం ఏదో చేసి అలా చూపించి జనాలను చూపించడం ఏదో ఏదో చేశారు ఆయన ఎంత చేసినా ఆ దేహము శిథిలం వచ్చింది ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆక్సిజన్ పెట్టారు ఇంకేం చేస్తారు ఐసీయూలో పెడితే ఆక్సిజన్ పెట్టారు దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది శిథిలం అయిపోతుంది దాని చుట్టూ మీరు ఎన్ని కథలు అల్లినా ఎంత అల్లరి చేసినా మొత్తానికి వీళ్ళు సరిగ్గా శ్రద్ధ వహించలేదని ఒకటి దెబ్బలాంటి వీళ్ళకి వీళ్ళకి ఉండేటువంటి ద్వేషాలన్నీ బయటపెట్టుకుందుకు అది ఒక సింపుల్గా ఉపయోగపడిందే తప్ప ఆయన వీళ్ళ ద్వేషాలకు అతీతంగా ఆయన అలా దేహం చాలించాడు ఆయన అందరిలాగే యేషాహి సర్వభూతానాం నరేశ్వర పరాగతిహి అన్నాడు విజురుడు ధృతరాష్ట్రుడితో మృతరాష్ట్రులన్నాడు నా కొడుకు చచ్చిపోయేటలా అన్నాడు విధుడితోటి అంటే మహారాజా సకల ప్రాణులు పొందే ఆఖరి గత అదే గతని మరి కాబట్టి సో మీరేమంటారు అవతారం సాధించాడు అంటారు మొత్తానికి అవతారం సాధించేడన్నా మరణము పెట్టేశారు కదా అప్పుడు దేవుడికి మీరు జనన మరణ ఏమంటే జననానికి మరణానికి మధ్యనే ఉంటాయి విద్య వృద్ధాప్యం యవ్వరం ఎవ్వరం చాలా ఉల్లాసంగా ఉంటుంది వృద్ధాప్యం ఇందాక నుంచి నేను చేసిన వర్ణన ఎవళ్ళకి అవతార పురుషులకండి ఇవన్నీ ఎన్ని అనర్థాలు అండి అనర్థశత సంకూల ఎన్ని అనర్థాలు ఎన్ని అనర్థాలు పెట్టారు నేను అనర్థశత సహస్ర భేద సమాకులం అనేక అనర్థాలు అనేక భేదాలు ఒక భేదం కాదు నువ్వు రెండు భేదాలంటే వంద భేదాలు వస్తాయి వంద భేదాలంటే వెయ్యి భేదాలు వస్తాయి ఎంత సమాకులం అంటే అల్లకల్లోలంగా ఉంటుంది అల్లరి చెల్లరైపోతుంది సో జగత్కారణం పరబ్రహ్మం ఒకటి అన్నారనుకోండి జగత్తు మిథ్య అన్నారనుకోండి యూఆర్ సేఫ్ అలా కాదు జగత్తు సత్యం దీన్ని సృష్టించేవాడు వేరే రక్షించేవాడు వేరే ఉపసంహారం చేసేవాడు వేరే బ్రహ్మ విష్ణు మహేష్ శివుడు అని మూడు పెట్టారండి మూడు పెడితే ఏవైంది ఈ బ్రహ్మ నేను ముగ్గురు అయితే ఉన్నాం నా ముందు వీళ్ళు బలాదూరు అన్నాడు ఎవరు విష్ణువు శివుడు ఎందుకు పనికిరావ నేనే దిట్ట అన్నాడు అంటే విష్ణువు అన్నాడు నీ మొహంలో నువ్వు ఈ మధ్యన ఇలాంటి వేషాలు కూడా వేస్తున్నావా నన్ను లెక్క చేయడం మానేసినట్టు ఉన్నావే నువ్వు నోరు మూసుకున్నాను విష్ణు అన్నాడు మీరు పురాణం తీసి చూస్తుంది నేను చెప్పింది సత్యమైన సంగతి అప్పుడు శివుడికి ఒళ్ళు మండిపోయింది ఏటిలో వెళ్ళిద్దరు వీళ్ళు తొంటర్లు వీళ్ళు నేను చెప్పినట్టు పడు ఉండాల్సిన వాళ్ళు ఇలా తయారయ్యారు ఏమిటి అని మండిపోయి ఆయన ఒక పెద్ద అగ్ని గోళం కింద ప్రకటమైనడు అగ్ని సిలిండర్ లెక్క అయ్యి ఏరే మీరిద్దరూ నోరు మూసుకుని ఉంటారా నా గొప్పతనాన్ని స్వీకరించి నోరు మూసుకుంటారా ఉండరా అని ఛాలెంజ్ చేశాడు ఛాలెంజ్ చేస్తే నీ గొప్పతనం మాకెళ్ళా తెలుస్తుంది అనమాట అంటే మరి నా మూలం నువ్వు కనుక్కో నా అంతా నువ్వు కనుక్కుంటే నీకు తెలుస్తుంది అన్నాడు ఆయన అంటే బ్రహ్మదేవుడు నేను పైకి వెళ్ళి నేను అంతం కనుక్కుంటానని బయలుదేరాడు విష్ణువు మూలం కనుక్కుంటానని బయలుదేరాడు బ్రహ్మదేవుడు అసత్యం పలికాడు ఆయన తలకే తీసేశాడు ఆయన పూజకు అధికారం లేకుండా వచ్చేశాడు విష్ణువుకి సరే పూజలు చేసుకోమన్నారు సంపంగి పూ పూజకి పనికిరాదన్నారు ఎందుకంటే అది సాక్ష్యం చెప్పింది కాబట్టి అయ్యా మీరు ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు శత సహస్ర భేద సమాకులం చేసేసారా లేదా ఏమండి ఇదా ధ్యానం అంటే ఇదంతా ధ్యానం చేస్తారా చేయండి శత సహస్ర భేద సమాకులం ఎన్ని అనర్థాలు చేయ బ్రహ్మదేవుడు అసత్యం పలికేయడమే అనర్థం ఆయనకి అహంకారం పెరిగిపోయిందని అనర్థం విష్ణు మొట్టమొదటి అహంకారంగా ఉన్న తర్వాత కొంచెం వినయంతో నేర్చుకున్నాడని కొంత నయం ఎంత అనర్థం భృగు మహర్షి వీళ్ళ ముగ్గురిని పరీక్ష చేయడానికి బయలుదేరాడు అని ఇంకో కథ ఆ కథ నేను చెప్పడానికి మీరు వినడానికి కూడా బాగున్నది కాబట్టి జనన మరణాన్ని మీరు ఎప్పుడైతే పెట్టారో దాంతో పాటు వచ్చేటువంటి అనర్థాలు మన జీవితాలు చూసుకోండి ఇప్పుడు దేవుళ్ళకి పట్టిన గితంతా కూడా మన జీవితాల నుంచే వచ్చిందిగా దేవుళ్ళకి అహంకారం ఎందుకు పెరిగింది మనలో అహంకారాలు ఉన్నాయి కాబట్టి దేవుడికి అహంకారం పెరిగింది మనలో దెబ్బలాట్లు ఉన్నాయి కాబట్టి దేవుళ్ళకి దెబ్బలాట్లు వచ్చాయి మనలో రాగద్వేషాలు ఉన్నాయి కాబట్టి దేవుళ్ళకి రాగద్వేషాలు వచ్చాయి మనం ఫ్యామిలీలు క్రియేట్ చేసుకునే పిల్ల పాపలతోటి ఓ కొంత సుఖం కొంత దుఃఖం అనుభవిస్తున్నాం కాబట్టి దేవుళ్ళు కూడా ఫ్యామిలీలుగా ఉంటారు పిల్లలు పాపలు వాళ్ళకే ఉంటారు వాళ్ళకి ఓ రోజు సుఖం ఓ రోజు దుఃఖం ఓ రోజు పార్టీ ఇంకో రోజు ఏడుపు దేవతలు కూడా అలాగే ఉంటారు ఇదంతా నేను ఏదో పిచ్చివాగుడు అవుతున్నానని మీరు అక్కడ ఉన్న సమాసాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను జనన మరణాది అనర్థశత సహస్ర సమాకులం సరిపడిందా సమాసం అల్లా కల్లోలం చేసేసి మీరు ద్వైతం కనుక ప్రవేశపెడితే అది అలా తయారవుతుంది సముద్ర వనాధిపత్యం నీకు సముద్రమే కావాలి కదా చూడు సముద్రం ఓ రోజు తుఫాను ఓ రోజు ప్రశాంతంగా ఉంటుంది ఓ చోట ఇది ఓ చోటది ఈ దేవుడు కూడా అలాగే తయారవుతాయి అడవి కదా అడవి దృష్టాంతం అడవి ఒక్కటి చెట్లు అనేకం అది దృష్టాంతం అడవి ఒక్కటి అంటే అద్వైతం చెట్లు అనేకం అంటే ద్వైతం మీకు ఆ దృష్టాంతమే నచ్చితే వీలవి ఉంటుంది అడవి ఎలా ఉంటుంది అడవి అడవిలో మీకు విశ్రాంతి ఉంటుంది అడవి దృష్టాంతం బతికే అడవి అవుతుంది తర్వాత అటువంటి సముద్రం వంటిది అడవి వంటిది బ్రహ్మ అయితే అవ అడవి అని కట్టగడితే ఒకటి దాంట్లో అవయవాలను లెక్క అనేకం సవయవం అవుతుంది అనేక రసం అవుతుంది అడవి ఒక చోట బాగుంటుంది ఇంకో చోట బాగుండదు అడవి ఒక చోట ఉల్లాసాన్ని కలిగిస్తుంది మరో చోట బంధాన్ని కలిగిస్తుంది అడవి అడవి అంటే అడవిలో దారి తెలుస్తూ ఉంటే బాగుంటుంది దారి తప్పితే తేడా అనేక రసం ఆ విధమైనటువంటి బ్రహ్మ ఇప్పుడు నేను చెప్పిన బ్రహ్మ లాంటి బ్రహ్మని మీరు ధ్యానం చేయండి అది ఎక్కడా ఉపదేశించలేదు అలాంటి బ్రహ్మని మీరు తెలుసుకోండి జ్ఞానము అని కూడా ఎక్కడా ఉపదేశించలేదు ఇదంతా చూసుకుంటే నాకేమనిపిస్తుందంటే ఈ కావ్యకంఠ గణపతి ముని మొదలైన మహాత్ములు చేసిన కొన్ని కామెంట్స్ ఉన్నాయి అది చాలా సత్యం అని మనం మన మన చాలా దూరంగా ఈ జ్ఞానానికి దూరం దూరంగా వెళ్ళింది అని అనిపిస్తుంది మళ్ళీ తిరిగి జ్ఞానాన్ని రీడిస్కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని అనిపిస్తుంది ఉపాసనలో కర్మలో జ్ఞానం యొక్క తాగు అస్సలు ప్రవేశం అస్సలు లేకుండా అంత అదేదో అల్లకల్లోలం కింద ఉంది తప్ప సముద్రము వనములాగే ఉంది ద్వైతాద్వైతము లేకపోతే సన్నివేశం కుదుర్చారు కదా సముద్రంలోనూ వనంలోనూ అలాగే ఉంది తప్ప దాంట్లో ఏమీ సందర్భంగా లేదు అలాంటి తత్వాన్ని ఉపనిషత్తులైతే బోధించుటలేదు ప్రజ్ఞానఘనతాంచ ఉపదిశతి పైగా ఉపనిషత్తులు ఏమని చెప్తున్నాయంటే పరమాత్మ ప్రజ్ఞానఘనము అని తెలివి తెలివి తప్ప దాంట్లో ఇంకా ఇతర భేదములు ఏమీ లేవు తెలివి తెలివి తెలివి తెలివి ధనము అంటే క్రిస్టల్ ఉప్పుగడ్డ ఉప్పుగడ్డ పైన ఉప్పు కింద ఉప్పు ఈ పక్క ఉప్పు అంతా ఉప్పే అలాగా ఆ తెలివి తప్ప దాంట్లో పరమాత్మ ఇదో ఇక్కడ బ్రహ్మలోకం ఉన్నది ఇక్కడ సూర్యలోకం ఉన్నది ఇక్కడ చంద్రలోకం ఉన్నది ఇక్కడ దీవులు ఉన్నారు ఇక్కడ యక్షలోకం ఉన్నది ఇక్కడ కుబేరలోకం ఉంది కానీ పరమాత్మ అంతా అలాగా లేదండి అలా చెప్పలేదు కాబట్టి ఆ పరమాత్మైన ఎన్ని కల్పనలు ఇంత వై వైవిధ్యము ఎప్పుడైతే వివిధత్వాన్ని మీరు పెట్టారో వైవిధ్యం మీరు పెడతారు వైరుధ్యం వచ్చేస్తుంది పది పోవేసి మీరు చోట ఓ కార్యక్రమం మొదలుపెడితే వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకోవడానికి ఎంతోసేపు పట్లేదు వైవిధ్యం లీడ్స్ టు వైరుధ్యం ఇప్పుడు ముగ్గురు ట్రినిటీ మీరు పెడితే వాళ్ళలో వాళ్ళు కొట్లాడేసుకోవడానికి ఎంతోసేపు పట్లేదు వాళ్ళు కొట్లాడుకున్నారని కాదండి వాళ్ళు కొట్లాడుకున్నారని మనం అనుకోవడానికి ఎంతోసేపు పట్లేదు సో మీకు ఇక్కడ సర్వత్రా కూడా వెస్ట్రన్ సొసైటీస్లో మన వాళ్ళు వెళ్ళారు కదా శివా విష్ణు టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ పేరే శివా విష్ణు టెంపుల్ శివా విష్ణు టెంపుల్ ఎప్పుడైతే ఉందో శివ పూజారు ఒకడు ఉంటాడు విష్ణు పూజారులు ఉంటారు వాళ్ళలో వాళ్ళు కలిసిమెలిసి ఉంటే వాళ్ళు పెద్ద మనస్సు గలవారని అర్థం ఒకప్పుడు కొంత పెద్ద రకం ఉండి విశాల హృదయం గలవాళ్ళు ఉంటారు వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు మనలో మనం కొట్లాడుకుందండి ఈ భక్తుల్దే ఉండి ఇలా పెట్టినా ఇలా పెట్టినా ఒకటే నువ్వు ఆ శివుణ్ణి భక్తులకి నేను విష్ణు భక్తులకి సేవ అని వాళ్ళు సర్దుబాటు చాలా మర్యాదగా ఉంటారు కానీ అంత చాలా ఉండరు అంతటా అలా ఉంటారా ఉండరు జడ్జీలు ఉండరు ఒక్కలాగే ఉన్నారా ఎక్కడో ఎవడో ఒకడు ఉంటాడు అలాగా ఆ రకంగా పూజారులో కొట్లాడుకునే పూజారులు ఉంటారు వాళ్ళు చేసేటువంటి అల్లరి కలిగించేటువంటి ఇబ్బంది ఇంత ఒక ఆయన టెంపుల్ కమిటీలో మెంబర్ అయ్యాడు సేవ చేస్తూ సంవత్సరం అయ్యేప్పటికీ రిజైన్ చేసి బయటపడి ఇంకా నా జీవితంలో నేను ఎప్పుడూ టెంపుల్ కమిటీలో మెంబర్ని గాను టెంపుల్ కూడా వెళ్ళాను మీ మీ ఉపనిషత్తుల పాఠమే వింటూ అలా ధ్యానం చేసుకుంటాను అని ఆయన వ్రతం పూని ఎందుకంటే అల్లని అదంతా దీంట్లో సందర్భం ఉందో లేదో నేను ఎడగను సందర్భం ఉందో లేదో మీరు పెద్దలు డిసైడ్ చేయండి నాకేమనిపిస్తుందంటే సిద్ధాంతంలో మీరు ద్వైతం పెట్టేస్తే ఇంకా దాని బతుకు అలాగే ఉంటుంది తప్ప దానికి అసలు కలిసి అందరూ కలిసి ఒక త్రాటి మీదకి వచ్చే ఛాన్సే లేదని నేను అనుకుంటున్నా సిద్ధాంతంలో అద్వైతం ఉంటే వీళ్ళందరూ ఒక త్రాటి మీదకి వచ్చే అవకాశం ఉంది సిద్ధాంతమే ద్వైతం అనేస్తే మీరు ఇంకా అది అలాగే మిగిలిపోతుంది కాబట్టి ప్రజ్ఞాన ఘనతను ఘనత్వమునే శాస్త్రము ఉపదేశిస్తోంది ఏకథైవాను ద్రష్టవ్యం ఇది చాస్త్ర అని చెప్తుందంటే మీరు ఈ రకంగా దర్శించండి అని చెప్తోంది ఎలాగా మీరు సముద్రానికి వెళ్ళారనుకోండి ఇవిగో కెరటాలు ఆ లోపల చిన్నవిన్నాయి ఇక్కడ పెద్దవిన్నాయి ఈ ఇది బోర్డు ఒకటి ఉంటుంది ఈ బోర్డు మీద ఎక్కితే ఆ కెరట మీద పైకి వెళ్ళి అలా చూడకండి మీరు అది నాటి వేటు లుకెట్ మోషన్ మీరేం చేస్తారంటే మీ కంటికి కనపడుతున్న ఈ భేదాలన్నీ అవి మనస్సులో ఉండబట్టి కంటికి కనపడుతున్నాయి ఆ భేదాలన్నింటినీ అధిగమించి మీరు ట్రై చేసి చూడండి ఇట్ ఈజ్ వన్ హ్యూజ్ ప్రెసెన్స్ ట్రై చేసి చూడండి ఏకధైవ అనుద్రష్టవ్యం అను ద్రష్టవ్యం కాదది అనుద్రష్టవ్యం ద్రష్టవ్యం అంటే మీ వాసనలతో మీరు చూస్తారు వెళ్ళి చూస్తే మీకేమనిపిస్తుంది ఇది వేరు అది వేరు అది వేరు అది వేరు అని భిన్న భిన్నాలుగా మీరు చూస్తారు అది కాదు అను అను అంటే శాస్త్ర ఆచార్య ఉపదేశం అను మీకు ఉపనిషత్తులు ఆచార్యుల యొక్క ఉపదేశమును మీరు ముందు శ్రవణం చేసి మరణం చేసి అది బాగా మనస్సుకి పట్టించుకోండి పట్టించుకునే ఆ ఉపదేశమును మనస్సులో పెట్టుకుని ఆ సంస్కారంతో సముద్రం చూడండి చూస్తే మీకు ఎలా కనపడుతుందో సముద్రం చూసుకోండి నేను ఒకసారి చూశాను నేను బహామాసుకు వెళ్ళినప్పుడు ఆ విమానం దిగుతుంటే సముద్రానికి బాగా దగ్గరగా దిగుతాను నిజానికి బహామాసులో వాళ్ళు అంటారు మహామాసికి వచ్చేప్పుడు వెళ్ళేప్పుడు సముద్ర గర్భం కనబడుతుంది అని కరెక్ట్ అది ఎందుకంటే నీరు క్రిస్టల్ క్లియర్ ఉంటుంది అది పైనుంచి చూస్తే కనపడుతుంది నేలంతా కనపడుతుంది అడుగున కోరల్ రీఫ్స్ అన్నీ కూడా చూడొచ్చున్నాయి బీచ్ మీద నిలబడితే ఏమీ కనపడు అది విమానం దిగేప్పుడు ఎక్కేప్పుడే నేను చూశాను విమానం దిగేప్పుడు చూశాను చూసి ఇవి తరంగాళా అని చూశాను కానీ నాకేమనిపించిందంటే తరంగాల్లో అనిపించలేదు ఒకే సముద్రం యొక్క గొప్ప మహిమ గొప్ప విస్తారము గొప్ప విభూతి అని నాకు అనిపించింది తరంగాలా అనిపించలేదు తరంగాల్లో అనిపించాలంటే ఈ ముఖాన్ని కొట్టినట్టుగా కనపడే ఈ ఏకత్వము ఈ విభూతి ఈ విస్తారం దీనినంతనీ కూడా కొంచెం ప్రక్కన పెట్టి ఆ వాసన ఆ తరంగాల వాసన పట్టుకోవచ్చు ఇవో ఈ తరంగాలు ఆ తరంగాలు అలాగే ఏమన్నా మొదలుపెడితే తరంగాలు అనిపించాలి కానీ ఆ వాసనను ఒక్క పిసట మీరు పక్కన పెట్టగలిగితే అది ఒక విశాలమైన జలరాశిలాగా ఒకే జలము అద్భుతమైన విభూతిలాగా అంతకంటే కూడా ఒక మార్వెలస్ ప్రెజెన్స్ వాట్ ఎ ప్రెజెన్స్ ఇట్ ఈస్ ఇట్ మీరు వర్ణించలేరు ఆ ఈజు యొక్క మహిమను మీరు ఎప్పుడైతే దర్శిస్తారో అప్పుడు మీరు దానికంటే సపరేట్గా నిలిచి ఉండరు ఆ లో మీరు కూడా కలిసిపోతారు ఇది తరంగము అన్నారంటే మీరు సపరేట్గా విమానంలో కూర్చొని కాబట్టి తరంగాలుగా చూడాలా సముద్రంగా చూడాలా అని నేను పరిశీలించి చూశా నాకేమనిపించిందంటే దీన్ని తరంగాలుగా చూడడము తెలివి తక్కువ ఒక పెద్ద సంస్కారము వాసన యొక్క బలం చేతనే అలా చూడాలి మనం ఆ వాసనని పక్కన పెట్టగలిగితే ఏకదైవ అనుద్రష్టవ్యం అడవి కూడా అంతే అడవిని మీరు ఒక పెద్ద ప్రజెన్స్గా చూడాలి అంతే తప్ప ఈ చెట్టు ఆ చెట్టు ఇదేమో ఉపయోగపడుతుంది చెట్టు ఉపయోగపడదు అలా చూడదు కాబట్టి సర్వమునందు ఏకత్వాన్ని దర్శించటం విశేషములను విలీనం చేసి సామాన్యాన్ని దర్శించడం అది నేర్చుకో అని శృతి చెప్తోంది ఏకథైవ అనుదృష్టవ్యమని చెప్తోంది అలా చెప్తోంది కానీ ఇగో ఆయన పరబ్రహ్మ ఉన్నాడు ఆయనకి కుడివైపున విష్ణు ఉన్నాడు ఎడవైపున శివుడు ఉన్నాడు వీడిన మరోహుడు ఉన్నాడు అలా చెప్పట్లేదు ఇస్ నాట్ సెయింగ్ లైఫ్ దా మీకు రహస్యం చెప్తా విష్ణువన్నా శివుడన్నా ఇవన్నీ కూడా అక్కడ ఒకళ్ళు నిలబడి ఉన్నారని శాస్త్రం ఎప్పుడూ చెప్పలేదు ఆ చెప్పిన చోట కూడా చెప్పిన చోట కూడా ఏమని చెప్పారంటే నువ్వు ఈ రకంగా ఆ పరమాత్మను ఉపాసించవచ్చును అని చెప్పారు అవి ఉపాసరూపములు అంతే తప్ప తత్వం ఆ చెప్పిన చోట కూడా ఇది తత్వం అని చెప్పలేదు ఇది ఎలాగంటే ఓ డబ్బున్న తండ్రి వాళ్ళ అమ్మాయిని పిలిచాడు అమ్మాయి నీకు పెళ్లి చేయబోతున్నాను నేను నీకు ఏదైనా కొంత బంగారం ఇస్తానమ్మా నేను నాకున్న సందర్భాన్ని బట్టి నేను లిమిట్గా నీకు కొంత బంగారం ఇస్తాను నీకు వంద తులాల బంగారం ఇస్తాను అని చెప్పేసి ఊరుకుంటాడు అప్పుడు ఆయన వంద తులాలు బంగారం ఇస్తా అన్నాడే కానీ వేరు ఇది వేరు అది వేరు అది వేరు ఇది వేరు అని ఆయన చెప్పలేదు వంద తులాల బంగారం నీకు అంటే ఆ అమ్మాయి నేనేమో కాసుల పేరు జయించుకుంటానండి పోనీ కాసుల పేరే జయించుకో మరి కాసుల పేరంటే కాసు మీద కాసు కాసు మీద కాసు పెట్టే వండతులాలు అలాగా లేదో అలాంటిది ఏదో నీ ఇట్స్ ఓకే నీ కాసుల పేరే జయించుకో ఇంకో అమ్మాయిని కంటే జయించుకుంటా కంటి అంటే కడ్డీలాగా చేసి హుక్కు పెట్టమే ఎలా చేస్తుంది కంటి జయించుకో నీ జయించుకో ఆయనకి కాసుల పేరే జయించుకోవాలి కంటే జయించుకోని అలాగే చెప్పలేదని నువ్వు ఎలా అయినా జయించుకో అదేవిధంగా ఆ పరమాత్మ నామరూపములకు అతీతమైన అద్వయతత్వము మేము ఉపాసన చేసుకుంటామంటే నువ్వు ఎలా చేస్తావు ఉపాసన గొప్ప వైభవోపేతంగా ఉపాసన చేస్తాను అయితే విష్ణువుగా ఉపాసన చేయి వైరాగ్య సంపన్నంగా ఉపాసన చేస్తాను అయితే శివుడుగా ఉపాసన చేయి అని చెప్పారు తప్ప ఇక్కడ విష్ణువు ఉన్నాడు అక్కడ శివుడు ఉన్నాడని ఏం చెప్పలేదు అది మరిచిపోయి మూల ఛేదానికి ఉపాసకానం కావ్యార్థం బ్రహ్మణో రూపకల్పన రూపాన్ని కల్పించి ఇచ్చారు మీరు ఈ రకంగా ఉపాసన చేయండి ఇప్పుడు వంద తులాల బంగారం ఇంత ముద్ద కింద ఉందనుకోండి ఆ ముద్దకు తాడు కట్టి మెళ్ళ వేసుకుంటారా దానికి ఏదో రూపాన్ని కల్పించుకుని మెడ వేసుకుంటారు అందుకోసం అలాగా అంతే అలాగే ఇక్కడ కూడా ఏకదైవ అను అనుద్రష్టవ్యం అంతటితో తాగలేదు శృతి అనేకథ దర్శనాపవాదాచ శాస్త్రం ఏమని చెప్పిందంటే నువ్వు అనేకంగా చూడొద్దు నీకు అనేకంగా కనబడుతుంది నీ మనస్సుకి అనేకంగా చూడొద్దు అనేకంగా చూసేవంటే నీవు పుట్టుటా దిట్టుటా పుట్టుటా దిట్టుటా అనే సంసారంలో పడిపోతావు అని చెప్పింది మృత్యోత్స మృత్యుమాప్నోతి ఇహ నానేవ పశ్యతి అది ఎవడైతే ఈ జగత్తును ఈ పరమాత్మ అనేకత్వాన్ని దర్శిస్తాడు ఇవ మళ్ళ నానా ఇవ అనేకత్వమును వలే దర్శిస్తాడు అంటే అనేకత్వం దర్శిస్తాడు అంటే అనేకత్వం ఉంటే మరి దర్శనకేం చేస్తాడు అలా కాదు అనే అంజతమే ఇవా అనేకత్వం ఉందండి చూశాడు ఉన్నదాన్ని చూడొద్దంటారు ఒకప్పుడు గ్రహణం పట్టింది చూడొద్దంటారు అలాంటిది ఏమన్నా ఉందా అంటే కాదు అనేకత్వం ఉంది చూడొద్దని కాదు అనేకత్వం ఇవ నానా ఇవ ఎవడైతే దర్శిస్తాడో వాడు ఒక మృత్యువు నుండి ఇంకో మృత్యువుకి పోతాడు మృత్యువు నుంచి మృత్యువుకి పోతాడంటే అర్థం ఏంటండి అంటే మధ్యలో జన్మ కూడా ఉంటుంది ఇప్పుడు వారానికోసారి అపోలో హాస్పిటల్కి వెళ్తానంటే అర్థం ఏంటి ఈ రోగానికి ఈ వారం రోగానికి ఆ వారం రోగానికి మధ్యలో కోటో రెండు కోట్లో వీడు ఆరోగ్యంగా కూడా ఉన్నాడని లెక్క అంతే కదా మనం ఏం చేయాలంటే చక్కగా ప్రాణాయామాలు ఎక్సర్సైజ్లు చేసుకుంటూ ఆహార నియమాన్ని పెట్టుకుని శాస్త్రాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ చక్కగా గ్రంథాలని అధ్యయనం చేస్తూ ఉపనిషత్తులు గ్రంథాలను అధ్యయనం చేస్తూ అందరినీ ప్రేమగా చూస్తూ ఎవరిని గట్టిగా కౌగులించుకోకుండా గట్టిగా పట్టుకోకుండా అందరినీ ప్రేమగా చూస్తూ అలా రోజులు గడిపేయాలి తప్ప ఓ కార్డు పట్టుకుని అపోలో చుట్టూ తిరగకూడదు అది నా పాయింట్ అది కాబట్టి మృత్యోత్సవ మృత్యు మాత్రమవుతాం ఒక మృత్యువు నుంచి ఇంకో మృత్యువుకి వెళ్తాడు అంటే మధ్యలో జన్మ ఉంటుంది ఎవడు ఇహ నా పశ్చిటి ఎవడైతే నానాత్వాన్ని మాత్రమే చూస్తాడో వాడు పుణ్యం చేసుకున్నాడు అనుకోండి ఇక్కడ మరణించి స్వర్గంలో పుడతాలి ఆ పుణ్యం ఖర్చైపోతే స్వర్గంలో మరణించి మళ్ళీ ఇక్కడ పుట్టాలి మొత్తానికి ఈ మధ్యలో పుట్టడం అనేది ఒకటి ఉంది కానీ వాస్తవంలో అది మృత్యువు నుండి మృత్యువుకి ప్రయాణము అని ఆ విధంగా ఈ అనేకత్వాన్ని శాస్త్రము తిరస్కరించింది కాబట్టి ఆ నయకత్వాన్ని మళ్ళీ దాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేసి ఏకత్వంతో పాటుగా దానికి సమావేశం చేసి నేను రెండింటినీ నిలబెడతాను అనే ప్రయత్నము వ్యర్థమే